తిరుమల లీలామతం మూడవ అధ్యాయం వృషభాద్రి లేదా వృషభాచలం భవిష్యోత్తర పురాణంలో తిరుమల కొండకు ఒకే కొండకు నాలుగు పేర్లు ఉన్నాయని ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క పేరుతో పిలవబడుతుందని అలా పిలవబడటానికి కారణాలేమిటో కూడా వివరంగా చెప్పబడింది కృతయుగంలో ఈ కొండని వృషభాద్రి అని త్రేతాయుగంలో అంజనాద్రి అని ద్వాపరయుగంలో అదే కొండకు శేషాద్రి అని పేరుందని కలియుగంలో అదే వెంకటాద్రిగా ప్రసిద్ధి చెందిందని చెప్పబడింది కృతయుగంలో వృషభుడనే అతి బలవంతుడైన అసురుడు ఈ కొండ ప్రాంతంలో వశించేవాడు అతడు ఒక విచిత్ర వ్యక్తి ఋషుల తపస్సులకు విఘ్నం చేసి తాను మాత్రం తపస్సు చేసేవాడు అతడు చాలా కాలం ప్రతిరోజు తుంగురు తీర్థంలో స్నానం చేసి తపస్సు చేసి ఎంతో శక్తివంతుడయ్యాడు అతడు నరసింహ భక్తుడు ఐదు వేల సంవత్సరాల ఉగ్ర నరసింహుని గురించి ఘోర తపస్సు చేసి అంటే తన తలను తనే నరికి ప్రతిరోజు భగవంతునికి పువ్వుగా సమర్పణ చేస్తూ ప్రార్థించేవాడట తర్వాత తన శక్తితో నరసింహుని అనుగ్రహంతో తన తలను మొండ్యానికి అర్పించుకునేవాడని ఇతని కఠోర తపస్సుకు మెచ్చి నరసింహుడైన నారాయణుడు ప్రత్యక్షమై వృషభుని నీ కోరిక ఏమిటి ఏం వరం కావాలి అని అడిగాడు దానికి వృషభుడు ఒక వింత వరం కోరాడు శ్రీ నరసింహుడివి శ్రీ మహావిష్ణువైన నీ శక్తి బలాల గురించి విని నీతో యుద్ధం చేయాలనే ప్రబలమైన కోరికతో ఈ ఘోర తపస్సు చేశాను నాతో యుద్ధం చేసి నా కోరిక తీర్చు అని శ్రీ మహావిష్ణువు అలాగే అని అతనితో యుద్ధం చేశాడు అతనిని తృప్తిలో చంపగలిగిన శక్తి ఉన్నా వృషభునికి తృప్తి కలిగించడానికి ఇరవై రోజుల పాటు ఘోర యుద్ధం చేశాడు వృషభుని శక్తి క్షీణించింది విష్ణువు తన చక్రంతో అతడిని సంహరించబోగా వృషభుడు చక్రానికి నమస్కరించి స్తోత్రం చేసి భగవంతునితో అంటాడు నీ చక్ర చిహ్నంతో తప్ప ముద్రా ధారణ చేసుకుంటేనే మోక్షం అని శాస్త్రం చెబుతుంది నీ చక్ర స్పర్శి వల్ల నేను సాగుబోతున్నాను నాకు సద్గతి కలగనే కలుగుతుంది అంటూ ఒక కోరిక నేను ఐదు వేల ఘోర తపస్సు చేసి నిన్ను ప్రత్యక్షం చేసుకుని నీతో యుద్ధ భిక్ష వరంగా కోరి ఇన్ని రోజులు నీతు యుద్ధం చేశానన్న సంగతి ప్రపంచానికంతా తరతరాల కాలం తెలిసేటట్లు మనం యుద్ధం చేసిన పర్వతానికి నా పేరు సాత్వకం అయ్యేటట్లు చెయ్యి మహాప్రభో అసరుడు అసరుడే అంత తపస్సు చేసి జ్ఞానభక్తి వైరాగ్యాలు మోక్షం కోరకుండా యుద్ధభిక్ష కోరటం తర్వాత కూడా తన పేరు కోసమే గానీ తన ఉద్ధారం గురించి ఆలోచించకుండా ఆ పర్వతానికి తన పేరు ఉండాలని కాంక్షించటం అసరు ప్రభుత్ అలా ఆ పర్వతానికి ఆ యుగంలో వృషభాచలమని ప్రసిద్ధి కలిగిందని భవిష్యోత్తర పురాణంలో శతానందులు జనక మహారాజుకి వెంకటాచల మహత్యాన్ని గురించి చెప్తూ ఆ వృషభాచల వృత్తాంతం చెప్పాడు విష్ణువును తలచినప్పుడల్లా తనను కూడా ప్రజలు స్మరిస్తారని దానివల్ల పుణ్యం వస్తుందనుకున్నాడే గాని మోక్షమే ఇవ్వగలిగిన విష్ణువు ముందు ఉన్నా తామసుడైన అవసరుడు కోరుకోగలిగింది అంతే కొద్దిపాటి సాత్వికత్వానికి కలిగిన భగవద్ వేలసార్లు తాను తల నరుక్కున్నప్పుడు అంటే ఒక రకంగా ఆత్మహత్య చేసుకున్నప్పుడు భగవంతుడు అనుగ్రహించి అతనిని ప్రతిసారి పునర్జీవితుడిని చేశాడు భగవంతుని చక్రంతో తల తెగినప్పుడు మాత్రం అతను మరణించాడు చాలా చిత్రం కదా జనన మరణాలు శాసించేది భగవంతుడు మనం చావాలంటే చావలేం బతకాలంటే బతకలేం ఈ తత్వాన్ని ఈ సన్నివేశం సూచిస్తుంది అంజనాచల ఈ వృషభాద్రికే త్రేతాయుగంలో అంజనాద్రి అని పేరు ఎలా వచ్చిందో భవిష్యోత్తర పురాణంలోని శ్రీవేంకటాచల మహాత్మ్యాన్ని గురించి చెప్తూ శతానందులు జనక మహారాజుకు చెప్తాడు కేసరి ఒక కపిరాజు అతనికి అంజనాదేవి భార్య వారిరువురు పరమ వైష్ణవ భక్తులు సాత్వికులు అన్నీ ఉన్నా వారికి సంతానం లేదు కుమారుడు కావాలని చాలా కోరిక ఎన్ని తప చేసినా కోరిక తీరలేదు ఒకప్పుడు వారు మాతంగముని ఆశ్రమానికి వెళ్ళగా మాతంగముని దర్శనమై ఆయన అనుగ్రహానికి పాత్రలయ్యే అదృష్టం కలిగింది వారి కోరికని మతంగముని అంజనాదేవికి మంత్రోపదేశం చేస్తాడు మతంగ అంటే విష్ణు సర్వతమత్వ ప్రతిపాదన మనసులో స్థిరంగా ఉన్నవాడు అని అంటే ఆ తత్వమే దీక్షగా కలవారని అర్థం మతంగ చేతి మతంగ ప్రతిరోజు ఆకాశగంగ తీర్థంలో స్నానం చేసి శ్రీనివాసుని ధ్యానించమని ఈ ఆకాశ గంగ వృషభద్రిపై ఉందనే వృత్తాంతం చెప్తారు అలాగే ముందు అంజనాదేవి స్వామి పుష్కరిణిలో స్నానం చేసి వరాహస్వామి దర్శనం చేసుకొని పక్కనే ఉన్న అశ్వద్ధ వృక్షానికి ప్రదక్షిణ చేసి ఆకాశగంగకు బయలుదేరి ఆకాశగంగలో ప్రతిరోజు స్నానం చేసి నిరాహారిగా తపస్సు శ్రద్ధతో చేయసాగింది అలా ఒక సంవత్సరం కాలం తపస్సు పూర్తిగానే భగవదీచ్ఛ తెలిసిన భగవత్కార్య సాధకుడైన వాయుదేవుడు ఆమె చేతిలో ఒక ఫలం పడేటట్లు చేశాడు భగవద్ అనుగ్రహంగా భావించి ఆ ఫలంతిని మరల తపస్సు ప్రారంభం మళ్ళీ సంవత్సరానికి ఇంకొక ఫలం ఇలా పన్నెండు సంవత్సరాలు ఆమె ఘోర తపస్సు కొనసాగించింది అలా తపస్సు పూర్తి అయ్యాక వాయుదేవుడు ఒక ఫలంలో తన వీర్యం ఉంచి ఆమె చేతిలో ఆ ఫలం వేస్తాడు ఆ ఫలం భుజించిన అంజనాదేవి గర్భవతి అవుతుంది అలా వాయుదేవుడే హనుమంతుని రూపంలో ఆవిర్భవిస్తాడు వాయుమూర్తికి మూడు అవతారాలు హనుమ భీమా మధ్యన మూడు అవతారాలు కూడా తల్లి పన్నెండు సంవత్సరాలు తపస్సు చేస్తేనే సిద్ధించడం విశేషం కుంతి మధ్య గేహాభట్టు భార్య వేదవతి పన్నెండు సంవత్సరాల తపస్సు చేశారు కుంతి 13 సంవత్సరాలు దూర్వాసు సపర్యులు ఒక తపస్సుగా చేస్తుంది ఆ తపస్సు ఫలితమే ఆమె కోరిన దేవత ద్వారా సంతాన ఫలం ఉంటుందనే వరం లభిస్తుంది పన్నెండు సంవత్సరాల తపఃఫలం భీమసేనుల జననం మిగతా ఒక సంవత్సర తపః ఇతర పాండవుల జననం వాయుదేవులే భీమసేనులు కలియుగంలో మధ్వావతారం ఈ మూడు అవతారాల ముఖ్య ఉద్దేశం భగవత్కార్య సాధనే జ్ఞానభక్తి వైరాగ్యాలు సంపూర్ణంగా ఉన్న ఈ మూడు అవతారాల గురించి ఋగ్వేదంలోని బలిద్ధా సూక్తం విప్లంగా చెప్తుంది కోతి జన్మ అని జ్ఞానం లేదని అనుకోవద్దు పరిపూర్ణ జ్ఞానం ఉన్నవాడు కనుకొనే కపి అయిన హనుమాన్ అని పేరు అలా వాయుపుత్రుడైన ఆంజనేయస్వామి జన్మస్థలం అంజనాదేవి తపస్థలం అయిన ఈ కొండకు అంజనాద్రి అంజనాచలం అనే పేరు ఆ యుగంలో ప్రసిద్ధికెక్కింది ఇప్పటి తిరుమలలోని జాబాలి తీర్థ ప్రదేశమే మాతంగ మాతంగముని ఆశ్రమని అంజనాదేవి తపస్సు చేసింది అక్కడే అని భక్తుల నమ్మకం సంతానం లేని వారు జాబాలి తీర్థంలోనూ ఆకాశ గంగ తీర్థంలోనూ స్నానం చేసి ముఖ్య ప్రాణుడైన వాయు అంతర్గత శ్రీనివాసుని ప్రార్థిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల గాఢ విశ్వాసం